స్తోత్రం నైనా పరిశోధుడ మై మోన్నత దేవాసర శక్తి మంత్రిడా జీవంగల ప్రభావ వందనాలు ప్రభ నిన్న నేడి నిరంతరం ఏకరీతి గున్న వందనాలు ప్రభావ యేసు రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిసినాం నాయన నా తండ్రి ఏసుకృష్ణ నామంలోతే వచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభావ ఎస్ఐ నీకే స్తోత్రం నైనా ముఖ్యంగా యేసుప్రభ ఇక్కడ ఆరాధనంత తోట నడిపించే విజయాన్ని విధించేయండి ఏసుప్రభ నడిపే ప్రతొక్క బిడ్డని దీవించండి ఆశీర్వదించండి రానే బిడ్డకు ప్రతొక్క అటంకాలను తొలగించండి దేవా వచ్చిన పతొక్క బిడ్డని ఇంకే దీవించి ఆశించిన సేవలను మీరు బలంగా మరి రాని వాళ్ళు ఎక్కడెక్కడ చోట్ల ఎస్ ప్రభు సేవలో వాడబడుతున్నారో ప్రభావ ప్రతొక బిడకు మీరు తోడై నడిపించి విజయాన్ని మీరు దయచేసి సేవలు ఇంకా బహుబ ఫలించట శక్తి వాళ్ళకు దయచేయండి ప్రభావని ఆత్మ నడిపింపు ఇంకా కలగచ్చేయండి ఇంకా సేవన బలంగా వాడుకొని నామనికే మహిమచ్చుకోండి నా తండ్రి ఈ రాత్రికాల పాఠధారేమై పొందండి వాక్యం మీరు మాతో మాట్లాడి మైమ పొందమని నజడనే స్కసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ రండి స్థుతించు పాడు Rara ju yeh suni chheeru di. Randi stu tin chuchu paadu di. Rara ju yeh suni chheeru di. Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah. Amen, Amen, Amen, Amen. Hallelujah, Hallelujah. Amen, Amen, Amen, Amen. Shri Esu Kantilunilachi, Jagin Chuji Vita Yatra. Shri Esu Kantilunilachi, Jagin Chuji Vita Yatra. बादलन नितिन बापुन भजिनछु यीसु निनामं बादलन नितिन बापुन भजिनछु यीसु निनामं हालेलुया हालेलुया Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Ame name name name me Hallelujah Hallelujah Ame name name name me vilwainani jeevitamul viliginchu praap కొరకు విలువైన నీ జీవితముల్ వెలిగించు ప్రభు కొరకు పరిశుద్ధాత్మను పొంది ప్రభు వాక్యమును ప్రసరించు పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్యం ప్రచరించు అల్లెలు అల్లెలు అల్లెలు అల్లెలు అల్లెలుయా అల్లెలుయా అల్లెలు Amen, amen, amen, amen. Hallelujah, hallelujah. Amen, amen, amen, amen. Marana mujay inti l'echan. Marana pumullan v'irachan. Marana mujay inti l'echan. మరణపు మును విర మధురముయే సున్ని నామం మరువకు ఏనం మధురముయేసుని నాభం మరువకు ఏనం హుయా హుయా హ Hallelujah Hallelujah Hallelujah Amen Amen Namena Me Hallelujah Hallelujah ఆమే నమే నమే నామే రండి స్తుతించుచు పాడడి రారాజు యేసుని చేరుడి రండి స్తుతించుచు పాడడి రారాజు యేసుని చేరుడి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen amen namena me hallelujah hallelujah amen amen namena me tu hi meri aasha tu hi meri saans తుీ నా తేరి ఆశా యే తు స్వా తుీ నా ఔకునా సిర్ే తులసీ మే బాధిర దయానా ఔక మర్ే తుసీ మే బఓ తిది తేరీ ఆశా తూ మేర శాస తూ మేరీ ఆశా యే తుీ మేరీ శాస తేత థ్యాంక్ యూ దేవుని పరిస్థితి నామం స్తోత్రంలో యుగ యుగంలో నివసించే నా తండ్రికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకుంటూ ఈ దిన వాక్యంగా శిల్వ ధ్యానాలు మనం ఇప్పుడు లెంటి డేస్ అని ప్రతి చెప్తుల్లో ఫాలో అవుతుంటారు కాబట్టి ఈ టైంలో మనకు అనుకూలంగా ఉండే పదం కాబట్టి శిల్వ ధ్యానాలు దేవుడి యొక్క శిలువ కార్యం అది తెలిసినదే ఆ శిల్వ ఎంత గొప్పదో అది ఎన్నిసార్లు గ్రంథంలో రాయబడిందో పాత నిబంధనలో జరిగిన కార్యం ని దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనల ద్వారా ఎన్నో మార్లుగా ఎన్నో రకాలుగా మాట్లాడి ఒక్కొక్క ప్రవక్త ద్వారా ఒక్కొక్క రకంగా ఆయన శిల్వ యాగము ఆయన శిలువలో పడిన శ్రమలు ఆయన శిల్వలో తను తను ఊహించని ఆ పాపమును చేదును ఆ పాత్రను గెచ్చమని తోటలో అది భరించరాని పాత్ర చెప్పి ఎంతగా దుఃఖపడ్డాడో ఆయన దుఃఖమును అన్ని వివరిస్తున్న ప్రవచనాలన్నీ గ్రంథాల నెరవేర్పు శిల్వయాగం ఆ శిల్వ యాగంలో మనము ఒక విశిష్టమైనటువంటి అనుభవం ప్రతి ఒక్కరికి ఈ అనుభవం ఉండి తీరాలి శిల్వయాగంలో ఆయన ఆయన శిల్వ యాగం బట్టి మనం అతిశయిస్తున్నాం అయితే ఈ అతిశయము రాక మునుపు ఆయన అవమానం ఎదుర్కొన్నాడు అతిశయించం మన పని కారణభూతుడు ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొంటేనే ఈరోజు మనము ఈ అతిశయంలోనికి వస్తున్నాం అంటే వి ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ దట్ సాగ అంటాం అంటే ఆ శిల్వ యాగం ఆ యజ్ఞం గురించి మనం ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నామంటే దానికి దేవుడు పడిన అవమానాలు నిందలు చాలా గొప్పవి ఆ శిలవ యజ్ఞం మనకు పాఠంగా రావాలి ఎందుకంటే ఆ యజ్ఞం గురించి మనం ఎన్నిసార్లు ఎంతమందికి సాక్ష్యం ఇస్తున్నా కూడా ప్రతిసారి దేవుడు ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ వాక్యంతో మనం చాలా మందికి రుజువు చేయాలి చాలా మంది రుజువు అడుగుతుంటారు ఇలాంటి వారి కోసమే ఈరోజు మన ఈ కొటేషన్స్ అన్ని కూడా దేవుడి శిలవ యాగం గురించి ఎన్నో ఎన్నో ఎన్నో ప్రవచనాలు అన్ని నెరవేర్పే నూతన నిబంధన పాత గ్రంథములలో ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చిన వాడు కాబట్టి ఆయన మనకు మధ్యవర్తిగా ఈ రోజు నిలబడి ఆ యాగంలో మన పాపక్షమాపలు భరించిండు సో మనం మొదటగా తీసుకుంటున్నాము కొలశైలకు రాసిన పత్రిక కొలశైలకు రాసిన పత్రిక పేజ్వా నిబంధనలో వన్ ఎయిటీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము కొలశైలు రెండవ అధ్యాయము ఇది తర్వాత వినే వారి కోసం కూడా రెఫరెన్సెస్ అవసరం పడతాయి కాబట్టి రాసుకోండి కొలశైలు రెండు పదమూడు పద్నాలుగు పదిహేను మరియు అపరాధముల వలనను శరీరం అందు సున్నతి పొందక ఉండవలనను మీరు మృతులై ఉండగా దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాన్ని చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను ఆయన ప్రధానులను అధికాలను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంలో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనబరచెను వేడుకకు కనపరచ శిలువ యాగం అంటే ఒక ఫెస్టివల్ మనకు శిలువ యాగం అంటేనే ఒక ఫెస్టివల్ అందుకే గుడ్ ఫ్రైడే ఒక పెద్ద పండుగ క్రిస్మస్ కంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన పండుగ అది ఎందుకంటే ఆయన ఒక యజ్ఞంను తలపెట్టిండు ఆ యజ్ఞం కొరకు ఎన్నో అవమానాలు నిందలు శిక్షలు హేళన ఎగటాలి శరీరమందు ఎన్నో బాధలు అన్నిటిని అనుభవించి ఐదు గాయంలు పొందినావు ఐదు గాయములు పొందిన అంటావు కానీ శరీరం గాయాలే అది ఐదు గాయములని చెప్తాం కానీ శరీరం గాయముల చేత చేతులలో కాళ్లలో మేకులు ప్రక్కలో బల్లెపు పోటు తర్వాత తళ్ళ మీద ముళ్ళ కిరీటము ఈ నాలుగు చుక్కుంటే ఐదో గాయం ఏంటి అంటే కంప్లీట్ గా బాడీ అంతా దున్నబడింది అంతగా హింసించబడ్డాడు రక్తము కారిపోయి బాడీలో ఒక చుక్క రక్తం కూడా లేకుండా ఆయన తన మొత్తం రక్తాని ఆ సిల్వలు కార్ చేసిండు ఆ శిలువ యాగంలో కార్ చేసిండు అదే ఆయన యజ్ఞంలో పెట్టిన విలువైన క్రయధనం తన ప్రాణం మటుకు పెట్టగలిగిండు ఆ ప్రాణంను కూడా తండ్రికి అప్పచెప్పిండు అది ఇవ్వలేదు ఆ రోమా అధికారులకు ఇవ్వలేదు ఆయన తన ప్రాణంను తానే స్వంతంగా తన చేతులతో తండ్రికి సమర్పించిన దేవుడు ఎందుకంటే ఆ అధికారం ఆయనకు ఇక్కడ మనకి ఈ ఏం కనపడుతుంది అంటే ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి వాళ్ళ ఆయుధాలతో వచ్చిండ్రు ఆయనను కొట్టిండ్రు హింసించిండ్రు కానీ అక్కడ ఏమంటుండ్రు వాళ్ళని నిరాయుధులంగా చేసేసిండ్రు శిల్వ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనబరిచిడు వేడుకకు నో ఫెస్టివల్ చేసుకోండి చెప్పి తన శిల్వ యజ్ఞాన్ని ముగించిండు దేవుడు అంత గొప్ప సమర్పణ ఆయనకి ఎట్లా వచ్చింది అంటే మనకు ప్రవచనాల గ్రంథంలో చెప్తుంటాడు పౌలు భక్తులు ఒక మాట అంటుంటాడు ఏంటది గలతి ఆరవ అధ్యాయము నా పద్నాలుగో గలతీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరు పద్నాలుగో వచనం పౌలు చెప్తుంది ఇక్కడ మన ప్రభువైన ఏసు క్రీస్తు సిలువ అందు తప్ప మరి ఏ దేని నాకు దూరం అవును గాక దాని నాకు లోకమునకును లోకమును నేను సిలువ వేయబడి ఉన్నాను లోకమునకు నేను నాకు లోకమును మధ్య సిలువ వేయబడి ఎందుకంటే మన అత్యశయం ఎక్కడంట పద్నాలుగవ వచనంలో ఏసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని అందును అతిశయించట నాకు దూరం అవును గాక నేను ఏ విషయంలోనూ అతిశయించను ఎందుకంటే అతిశయించడానికి నా దగ్గర అంటూ ఏమీ లేదు కానీ అతిశయించడానికి నాకు ఒక కారణం అదే నా దేవుడు నన్ను విమోచించిన దేవుడు నన్ను తన రక్తంను పెట్టి కొన్న దేవుడు ఆయన ఎందే నేను అతిశయించగలను ఎందుకంటే లోకమునుకు నే లేదా ఇంకేదనుకోవచ్చు కాబట్టి అది కాదు మన ఉద్దేశం దేవుడు ఉద్దేశం అది కానే కాదు శిలవయాగం చేసింది దానికోసం కాదు ఈ లో నేను నేను నడిచిన స్థలాలు మీరు నడవడం కాదు నేను చేయ కార్యంలో మీరు చేయాలి అది ఆయన చిత్తం నేను నేను చేసిన దానికంటే కూడా మీరు మరి ఎక్కువగా చేయగలరని చెప్తున్నాడు ఆయన వాక్యంలో కాబట్టి ఈ రెండవ ఎనభై నాలుగవ అధ్యాయంలో కీర్తనల కారుడు చెప్తున్న కూడా ఆవరణంలో ఆయన ఎంత ఉన్నతంగా ఉన్నాడో ఆ ఉన్నతంలో మన ప్రయాణం ఎంత అద్భుతంగా సాగాలను అన సెలవిస్తున్నాడనమాట తర్వాత మనము ఈ కన్నీటి లోయలో వెళ్తున్నప్పుడు జల జలములను జలమయము చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంట మనం విశ్వాసం అక్కడ ప్రకటిస్తున్నాం కన్నీటి లోయలో వెళ్తున్నా కూడా నాకున్నటువంటి అతిశయం ఏంటంట నన్ను కూడా ఆ పరమకానానికి పరలోకపు ఎరుశల్యంలకు పరమ ఎరుశల్యం ఆ ఎరుశల్యంకు తీసుకెళ్తాడు అన్న విశ్వాసమే ఈ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి శిలవ యాగంలో మనకి దేవుడి ఇచ్చింది అదొకటి డాలు అంటే ఆయన చేసిన యుద్ధము సాకాని మీద దాన్ని చిదగొట్టడం మీద దాని తర్వాత ఆయన రక్తం చేత పొందిన దెబ్బల చేత మనకి ఇచ్చినటువంటి స్వస్థత రక్షణ స్వస్థత రక్షణ ఇవన్నీ కూడా మనకు ఆ శివలో కాబట్టి అది మనం విశ్వసిస్తున్నాం మనం చూసినమా శిల్వ వేసినప్పుడు మనం అక్కడున్నామా అంటే లేదు చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడి మనం ఆ విశ్వాస విశ్వ వాక్యం కాబట్టి ఆ విశ్వాసములో మనకు ఏముండాలంట మనము కూడా యుద్ధము చేయుటకు సిద్ధపడాలా ఏసయ చేసిన ఆ యుద్ధంలో ఆ శిల్వ యాగంలో జయించి ఆయన తర్వాత వాక్యరీతిగా చూసుకుందాం ఆయన శిలువ వేసినప్పుడు ఆ శిలువ పైన ఆ శిల్వ ప్రయాణంలో చాలా మాట్లాడండి దేవుడు మనం మామూలుగా గుట్టడ రోజు ఏమని గమనిస్తామంటే ఏడు మాటలు మాట్లాడండి దేవుడు అంటాం శిలువ యాగంలో మాట్లాడినవి చాలా మాటలు ఉన్నాయి ఆయనవి చాలా అంటే చాలా మాటలు ఉన్నాయి మనకు వాక్యరీతిగా కొన్ని మతే మార్కు లోక సువార్తలు నాలుగు సువార్తలు కనబడుతుంటది అక్కడ ఆయన మాట్లాడిన ప్రతి మాటకి ఒక అర్థం ఉంది ఎందుకంటే ఆయన ఈ లోకరీతి అర్థాలు ఇచ్చే ఇచ్చే మాటలు కావాలి ఆయన ఏది మాట్లాడినా అది పరమోకంకి సంబంధించిన మాటలే పరలోకముకు సంబంధించిన వాగ్దానాలు అక్కడ కూడా ఆయన ప్రవచనలు వాగ్దానలు చేస్తూనే ప్రయాణం చేసింది ఎంత గొప్ప కార్యం అది క్రమపడుతూ దెబ్బలు నొప్పులు బాధలు హింసలు ఇవన్నీ కాక అవమానాలు నిందలు ఇవన్నిటినీ కూడా భరించిందంటే ఆయన ఓర్పును మనం గమనించాలి ఆ యుద్ధంలో ఆయన ఎంత బాగా ఫైట్ చేయగలిగిండు అనడానికి కారణము ఆయన తండ్రి ఆయన చేతిని పట్టుకొని ఉండటమే యుద్ధం జరగాలి యుద్ధము యహోవదే యుద్ధశూరులు కుమారుడి మనం కూడా యుద్ధశూరులమే యుద్ధము యహోవది మనము దినవృత్తాంతల వెంటనే చూస్తాం యుద్ధము యహోవదే యుద్ధ శూరులు యుద్ధం చేసింది ఎవరు అంటే ఏసయ కంప్లీట్ ఫైట్ అనమాట అది బ్యాటిల్ ఆన్ ద క్రాస్ అంటాం దానే శిలువ మీద యజ్ఞమే ఒక యుద్ధంగా ఆయన చూపించిండు ఆ యుద్ధంలో ఆయనని శిలువ వేస్తున్నప్పుడు ఒక ఒక నేమ్ ప్లేట్ అంటాం ఒక పేరు రాసి పెట్టింది దాని మీద ఈయన యూదులకు రాజు అని ఈయన యూదులకు రాజు ఈయనని ఆ యూదులకు రాజుగా అని చెప్పి సిల్వ వేయండి అని చెప్పి ఆ శిల్వ పైన పైవ్రాత ఐఎన్ఆర్ ఐన్ ఉండేది యూదుల రాజు అని ఇది ఒక ఎగతాళిగా అనమాట చూడండి యూదుల రాజు ఎట్లుండో ఈయన లైఫ్ ఏమైపోయిందో చూడండి ఈయన రాజుగా ప్రకటించుకుంటే ఆయన మా చేతిలో ఏమైపోయిందో చూస్తున్నారా అని ఒక నేమ్ ప్లేట్ అనమాట ఎగతాళి కోసం రాయించిన పట్టి కాదు యూదుల రాజు కానీ భవిష్యత్తులో ఆయనే రారాజు వారి యూదుల రాజు అంటే నువ్వు అన్నట్టే అంటారు దేవుడు నేనే యూదుల రాజు అని చెప్పట్లేదు ఎక్కడ కూడా పువ్వుల పిలాత అడిగినప్పుడు కైఫా అన్న వీళ్ళందరూ అడుగుతున్నప్పుడు ఆ తీర్పు టైంలో నువ్వు యూదుల రాజువా అంటే నువ్వు అన్నట్టే అంటున్నాడు కానీ అవును నేనే యూదుల రాజుని అని చెప్పలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన మహిమపరచబవలసిన టైము ఇంకా వేరే ఉంది తనని తాను మహిమపరచుకోవటం కాదు తండ్రి తనను మహిమపరచబోతున్నాడు కాబట్టి ఆయన నోరు విప్పలేదు మౌనంగా ఉన్నాడు ఆ తీర్పుకి లోబడి ఈ లోకరీతి తీర్పు ఆయన ఒప్పుకున్నాడు అనమాట ఎందుకంటే ఆయనకి తెలుసు ఈ తీర్పును ఒప్పుకుంటేనే తన ప్రాణమును తన రక్తమును కార్చవలసి ఉంటది అది చేయటానికి కదా ఇక్కడికి వచ్చిండు తండ్రి మాట నెరవేర్చుటయే ఆయన చిత్తమును తుదముట్టించుట కాబట్టి ఆ శిల్వ గురించి తెలిసిన దేవుడు అన్ని ఎరిగిన దేవుడు ఇది తాతానికి తెలియదా అంటే దానికి తెలుసు దానికి కూడా తెలుసు ఎందుకంటే అది పరలోకం నుంచి పడవేయబడింది అంటే దేవుడు అంటున్నాడు అనమాట ఈ శిలవ యాగము మిమ్మల్ని నిరాశపరచదు ఇది మిమ్మల్ని అవమానం పాలు కాని ఎందుకంటే ఇన్ని అవమానములు ఈ లోకరీతిగా మీ యాత్రలో సహజమే ఈ యాత్రలో సహజమే ఎన్నో అవమానాలు ఎదుర్కోక తప్పదు మీరు ఈ లోకంలో శ్రమాన్ని ముందే హెచ్చరించింది దేవుడు చాలా మంది మనం వాక్యం చెప్పేటప్పుడు దేవుని నమ్ముకో బాగైపోతావు దేవుని నమ్ముకో శక్తి పొందుతావు చెప్తుంటే వాళ్ళు దేవుడు నమ్ముకున్నాక శిక్ష వస్తున్నప్పుడు భయపడతారు విశ్వాసం నుంచి తొలగిపోతుంది మనం ఎంతో ప్రయాసపడి ఒక ఆత్మను సంపాదించుకున్నాక ఆత్మను ఏం చేయాలా ఫాలో అప్ చేయాలి వెంటబడాలా వెంటబడి వాళ్ళని బలపరచాలా వాకితిగా వాళ్ళని ఎందుకంటే అదే మనకి ఉద్యోగం అదే మన జాబ్ వాళ్ళు వెంటపడి పడిపోకుండా మనం చూస్తుండాల అంటే ఏంటి మనల్ని మనం పడిపోకుండా చూసుకోకుండానే వాళ్ళని కూడా చూసుకోవాలి రెండు ఉద్యోగాలు మనవి ముందు మనల్ని మనం భ్రష్టత్వంలో జారణీయకుండా చూసుకోవాలి తర్వాత ఇతరులను కూడా మనము భ్రష్టత్వంలోనికి జారిపోకుండా చూసుకోవాలా ఇది చాలా గొప్ప సేవ ఇది అంత ఈజీ కాదు సేవ చేయటం అంటే చాలా మంది అనుకుంటారు సేవ ఎంతసేపండి మూడు ముక్కలు చెప్పేస్తే అయిపోదా అంటారు కాదు ఎందుకంటే దేవుడి వాక్యం చెప్తోంది అది ఒక పెద్ద యాగం అదొక యుద్ధం ఆ యుద్ధం చేయాలంటే మీరు చాలా చాలా యుద్ధోపకరణాలు మనకు గల్తీలో రాస్తారు దేవుడు ఎన్నో ఎన్నో యుద్ధోపకరణాలు అందులో మొదటిది విశ్వాసము అనే డాలు మీ ఒక డాలు ఉండాల ఒక ఖడ్గం విశ్వాసము అనే ఒక ఖడ్గం అందుకే నువ్వు ఏది మాట్లాడినా విశ్వాసంతో వాక్యరీతిగా మాట్లాడతావు వాక్య వాక్యమే ఖడ్గం రెండు అంచుల వాడి అయిన ఖడ్గం అది సో ఆ వాక్యం చేత మాట్లాడాలి మనం మన సొంత మాటలు కాకుండా ఎందుకంటే ఆయన రాస్తున్నప్పుడు ఏమంటుండడు ఈయన యూదుల రాజు అని ఎతాలు చేస్తుంటే మనం ఏమంటున్నాం ఈరోజు ఆయనే రాబోతున్నటువంటి రాజాది రాజు వీరు యూదుల రాజు అని ప్రకటిస్తే సరిపోలేదు అది జస్ట్ యూదులకే అయిపోతుంది కదా అయితే ఈయన సర్వలోకానికి రాజు ఎవరిలో రానున్న ఈ రాజు ఎవరంటే సర్వలోకానికి వస్తున్నాడు ఆయన రాజులకు రాజుగారు రాబోతున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు యర్శిలిం కుమార్తెలతో నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి ఎందుకంటే యాభో దినములలో ఇంకా భయంకరమైన దినాలు వస్తున్నాయి మీరు ఇంకా భయంకరంగా ఆకాశ మండల యుద్ధం చేయాల్సి ఉంటుంది మీ బిడ్డల విషయమే అంతే ప్రార్థించండి పడిపోకుండా వాళ్ళని ప్రార్థించండి బిడ్డలంటే మనకు కన్న కాదు ఆత్మీయ రీతిగా మనము కన్న బిడ్డలు కూడా మనం వాక్యం చెప్పినాక వాక్యంలో ఎదిగి ఫలించి బాపిస్ము పొందినాక కూడా వారు జారిపోతారేమో అని వారి కోసం ప్రార్థించండి మీ కోసము మీ బిడ్డల కోసం కూడా కన్న పుట్టిన వారి కోసమే కాదు అంటే వారి కోసం కూడా ప్రార్థించాలి కానీ వారితో పాటు ఆత్మీయ తండ్రిగా మనం ఆత్మీయ తల్లిగా ఆ బిడ్డల కోసం కూడా ప్రార్థించాలి ఎందుకంటే ఫాలో అప్ చేయకపోతే దేవుడు ప్రశ్నిస్తాడు ఏం లాభంలో వాక్య పరిచయ చేసి ఆ బిడ్డ పడిపోతున్నాడు కదా పడిపోకుండా కాపాడటము ఇదొక రీతిగా మనకు ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ఆ శిల్వ యాగంలో మనం కూడా పాలు పొందినటు వాటే ఆ శిల్వ యాగంను ఆ ఛాలెంజ్ మనం కూడా తీసుకుందాం ఎందుకంటే యుద్ధం యహోవాది కాబట్టి యుద్ధ శూరులు కుమారులే ఆ యుద్ధం చేయవాడు ఆయనే ఎట్లా ముందుకు రావాలనో ఏ విధంగా దాన్ని గెలవాలనో నేర్పించే గల ఆ దేవుడే కాబట్టి మనము ఈ ఈ యుద్ధ ఛాలెంజ్ చూస్తున్నప్పుడు మనకి మనకి ఏమార్థం అవుతుంది అంటే ఆది ఆగి కాండంలో మూడవ అధ్యాయంలో మనకు తెలుసు మనకు ఆల్రెడీ ఆదాము అవ్వలు చేసిన ఒక పాపమే మొదటి ఆదాముగా ఆయన పాపం చేసింది ఆ ఆగిన చిక్రమించి ఆయన ఏదేను వనములో నుంచి గెంటి ఏదేను వనంలో నుంచి గెంటి ఎందుకంటే జీవ వృక్షం కూడా ఏదేను వనంలో ఉంది మంచి చెడ్డలను తెలివినిచ్చు ఫలము కూడా ఏదేనులోనే ఉంది ఆ తోటలో ఉన్నప్పుడు ఫలం తిన్నారు ఇంకా ఆ ఫలం తిన్నాక ఆ తోటలోనే ఉంటే వారు ఆ జీవవృక్ష ఫలంలోనే తినలేరు ఎందుకంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వేరే దారి ఎంచుకున్నారు కాబట్టి దేవుడు అక్కడి నుంచి ఆ జీవవృక్ష చెట్టును తీసేసిండు ఆ ఏదైనా వాళ్ళ నుంచి గెంటి వేయబడ్డారు ఎక్కడైతే వాళ్ళు గెంటి వేయబడ్డారో తిరిగి దేవుడు వారిని తండ్రితో సంధి చేయటానికి సమాధాన పరచటానికి మనుష్య జాతిని అంతటినీ కూడా సమాధాన పరచటానికి మధ్యవర్తిగా పెసమని తోటలో అని చేసిన ఆఖరి ప్రార్థన ఏదేను వనం నుంచి గెచ్చమని వనం వరకు ఆ ప్రయాణం బైబిల్ అంతా మనం గమనిస్తుంటే అది ఆది సంకల్పం ఎంతో గొప్ప ప్రణాళిక అది దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి ఆ ప్రయాణం అనమాట అందుకే అక్కడ మనం ఏం చూస్తామో అంజురపు ఆకులు వాళ్ళు కుట్టించుకొని వాళ్ళు నడుముకు చుట్టుకొని సిగ్గు పడుతున్నారు కాబట్టి సిగ్గును దాచుకుంటున్నారు ఆకులు కుట్టుకొని వాళ్ళు కట్టుకున్నట్టు మనం గమనిస్తున్నాం అక్కడ అయితే దేవుడు అంటున్నాడు ఆకులు కుడితే పాపం పోదు మీ పాపం పోవాలి అంటే రక్తము చిందించబడాలి ఆకులు ఆకులు తీసేసి అని ఏం చేసింది చర్మపు చొక్కాయిలు అంటే ఒక జంతువుని వధించి ఆ చర్మం తోటి వాడికి చొక్కాలు బట్టలు అంటే నడుముకు శరీరం కప్పుకొనటకు ఆయన చర్మపు చొక్కాయలను చేయించి అంటే పాపము నుంచి విడుదల కావాలి అంటే ఆకులు అలమలతో కాదు రక్తం చెందించబడాలి అక్కడ మనకు సాదృశ్యంగా చూపించిన దేవుడే ఆ గెచ్చమని తోటలో ఆయన చెమట రక్తంగా మారి చెమటనే రక్తంగా అంటే బాడీలో ఇంకా వాటర్ కూడా లేదనమాట మొత్తం రక్తం అక్కడి నుంచి స్టార్ట్ అయితే తీర్పు శ్రమలు కొరడా దెబ్బలు శిలువ యాత్ర అంతా శిలువ ఎక్కే వరకు శరీరంలో రక్తము లేకుండా ఆయన ప్రయాణం సాగించిండడు శరీరం అంతా నలగొట్టబడినడు ఆ మాంసపు ముద్దగా శిలువ వెళ్తున్నప్పుడు ఇంకా ఏం రక్తం లేదనమాట అంటే మనుష్య జాతి కొరకు ఆయన తన వయసులో మంచి యవన ప్రాయపు అది మంచి యవన ప్రాయ రక్తం చెందించి పాపలందరి కొరకు క్షమాపణగా ఆ యాగం చేసిండు అదే ఛాలెంజ్ అనమాట అది ఛాలెంజ్ మనము ఆ ఏడు మాటల్లో గమనిస్తాం తుదముర్తించి ఇతను ఎట్టి స్వీనిష్ట అని ఆ యాగం కంప్లీట్ అయింది అదైనాకనే తన ఆత్మను దేవుడికి అప్ప చెప్పుకుంటున్నాడు యాగం అయినంత వరకు అయినా అవునా తన ఆత్మ అప్ప చెప్పలేదు ఆత్మని అప్ప చెప్పలేదు రాసిన పత్రిక ఆ అంజూలకు చొక్క నుంచి చర్మకు చొక్కాయి వచ్చే వరకు ఎంత ప్రయాసమైందో అదే ప్రయాసం శిల్వయాగంలో ముగించబడింది కాబట్టి మనం ఏం గమనిస్తాం ఇక్కడ తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి తిమోతికి రాసిన పత్రిక తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి రెండవ అధ్యాయము ఐదవ వచనం రెండవ అధ్యాయము ఐదవ వచనం లేకుంటే దాన్ని మూడు నుంచి కూడా చదవచ్చు మనం ఇది మంచిదియు మన రక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనది అయినది ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండవలెనని సత్యం కూర్చిన అనుభవం ఎక్స్పీరియన్స్ అబౌట్ ట్రూత్ సత్యం గూర్చిన అనుభవమును అనుభవము గలవారే ఉండవాలని నిశ్చయించుకున్నాడు దేవుడు ఒక్కడే దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అను నరుడు ఆరా వచనం చూడండి కంటిన్యూషను ఈయన అందరి విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనిను తన్ను తానే సమర్పించుకునను దీని నీ గూర్చిన సాక్ష్యమును యుక్త కాల మందు యుక్త కాలమందు ఇయ్యబడను ఇదే మన సాక్ష్యము ఇదే మనము ప్రకటించవలసిన సువార్త నన్ను తానే ఇది మనము వాక్యరీతిగా చాలా మందికి చూపించాల్సి ఉంటుంది అనమాట చేయండి బైబిల్ తీయండి అంటే తక్కువ మనం ఈ రెఫరెన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు సాక్ష్యం ఏంటంటే యుక్త కాల మందు ఈ సాక్ష్యం ఇచ్చిటికే నేను ప్రకటించేవాడు గాను ఆ పోస్తరుడు గాను విశ్వాస సత్యముల విషయంలో అన్య జనులకు బోధకులను గాను నియమించబడిని నేను సత్యమే చెప్పుచున్నాను అబద్ధం అటు భక్తుడు ఈ మొతి రాస్తున్నాడు దీనికోసమే నేను సాక్ష్యం దీనికోసమే నేను అన్నిల కొరకు పంపబడ్డా ఈరోజు మనం కూడా అంతే అన్నిల కోసమే పంపబడ్డాం ఆత్మీయ రీతిగా మనము యూదులమే ఆత్మీయ రీతిగా మనము ఇజ్రాయలీలమే కాబట్టి అసలైన ఒరిజినల్ ఇజ్రాయలీలు దేవుని విసర్జించారు ఆలు దేవుణ్ణి విడనారిండు అందుకని అది అన్యులకు సువార్త అందించబడింది వారు విసర్జించితేనే మనకు ఇంత ఆశీర్వాదం ఉంటే వాళ్ళు దేవుని ఒప్పుకున్నప్పుడు మనకి ఇంకెంత ఆశీర్వాదాలు ఉంటాయి మనం ఆలోచించారు కాబట్టి అన్యుల టైం అయిపోయే టై అయిపోయే టైంకి ఇస్రాయేలీలు దేవుడిని రక్షణలోకి వస్తారనమాట అప్పటి వరకు మనకు డోర్స్ ఓపెన్ చేయబడ్డాయి ఇది ఉచితమైన కృప మనకు అవకాశం ఇవ్వబడింది అంటే వాళ్ళు ఒప్పుకోకపోబట్టే ఇస్రాయేలీలు దేవుణ్ణి విసర్జించినారు కాబట్టే అన్యులకు ఈ అవకాశం ఇవ్వబడింది ఈ శిల్వ యాగంలో ఎవరిని విడనాడని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా తన వాక్య రీతిగా తన ప్రవచనాల రీతిగా రక్షణ అనే నిశ్చింతని అనుగ్రహించింది దేవుడు త్రిమోతికి రాశ్న ఈ పత్రికలో మనం చూస్తున్నాం ఏంటంటే క్రయధనము అనిచ్చింది ఏంటది క్రయధనము యేసు ప్రభువు క్రయధనముగా ప్రైజ్ ప్రైజ్ క్రయము అంటే ప్రైజ్ దేవుడు క్రయధనముగా తనను తానే అర్పించుకున్నాడు అందరి విమోచన మనకు రావాల్సిన విడుదల కోసము ఆయన క్రయధనమును అర్పించుకున్నాడు కాబట్టి మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే దేవుడు ఏది మనకు అవకాశం ఇస్తున్నాడో ఆ అవకాశాన్ని వాడుకోవడం ద్వారా మనము ఏ విధమైన మొహమాటం లేకుండా ఉండాలట ఈ మాటను యాకోబు పత్రికలో చెప్తాడు యాకోబు పత్రికలో రెండవ అధ్యాయంలో చెప్తాడు ఈ మాట సహోదరులార మహిమా స్వరూపు యగు మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చిన విశ్వాస విషయంలో మహమాటము గలవారై ఉండకుడి మొహమాటం అనేది దేవుడి విషయంలో ఆయన చెప్పేది ఖచ్చితంగా వాక్యమే కాబట్టి అది వ్రాసిన వాక్యమే కాబట్టి మన సొంత తలంపు కాదు కాబట్టి మొహమాటం లేకుండా చెప్పాలా చాలాసార్లు హెస్టిష్ చేస్తుంటాం అనమాట బ్రదర్ ప్రార్థన చేస్తారంటే అబ్బా నేను కాదు బ్రదర్ ఆయన చేస్తాడంటాం ప్రార్థన సారికి చాలా మందిని గమనించారు చర్చస్లలో మా చర్చలు అయితే ముఖ్యంగా నేను కాజీపేటలో ఉన్నప్పుడు అక్కడ ప్రార్థన చేయమనగానే పక్కనోడి మీరు నెట్టేస్తానంటారు బ్రదర్ మీరు చేయండి అంటారు అట్లాగే మా బంధువులు ఇదిలో కూడా చూసుకున్నారు అత్తగారింట్లో ప్రార్థనగానే ఆడోళ్ళు ప్రార్థిస్తారు మొగలు చేయరు అంతేంటి అంటే సిద్ధపడలేదా ప్రార్థన చేయడానికి ప్రార్థన చేయాలంటే ఎందుకు మొహమాటం వస్తుంది అంటే దేవుడు నీ రక్షకుడు కాదా నువ్వు దేవుడితో మాట్లాడలేవా ప్రార్థనించడం అంటే దేవునితో సంభాషించడమే కదా మొహమాటం ఉండకూడదు వాక్యం చెప్పేటప్పుడు మొహమాటం ఉండకూడదు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే బైబిల్ అంతా ఖచ్చితమే ఎక్కడ మనకు కల్పిత కథలు కనబడవు కల్పిత కథలు అనేవి ఎక్కడ కనపడవు కాకపోతే దేవుడు ఉపమాన రీతిగా మాత్రమే మాట్లాడి అది కూడా పామరులకి అర్థం కావాలని పామరులకు పండితులకు ఆల్రెడీ అర్థమైపోతుంది శాస్త్రులు పరిస్థితులందరూ బాగా ఆ తరచి తరచి ధర్మశాస్త్రం కదా వాళ్ళకి కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది కానీ ఆర్డినరీ లేమని అంటాం లేమనంటే పామరులు చదువు తక్కువ ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఎవరో చెప్తే దీన్ని గ్రహించాల్సిన వాళ్ళు వీళ్లకు ఉపమాన రీతిగా చెప్తేనే అంటే సామెతల రూపంలో చెప్పడం అందుకే మనం అర్థం చేసుకోవాలి సామెతల గ్రంథం యొక్క ఇంపార్టెన్స్ దేవుడు సామెతల గ్రంథంని కూడా బైబిల్లో ఒక పుస్తకంగా మనకు అను అనుమతించిందది సొలమోని సామెతలు అంటాం ఎంతో జ్ఞానం సంపాదించిన తర్వాత ప్రభు నుంచి పొందిన జ్ఞానంతో మాట్లాడిన మాటలు అందుకే సామెతల రూపంలో మాట్లాడుతుంటే కొంతమందికి చొరకలేసినట్టు ఉంటది కొట్టి చెంప బగలగొట్టినట్టు ఉంటుంది అందుకే మనం ఏం కొట్టము జస్ట్ వాక్యం ద్వారానే మాట్లాడతాం ఆ వాక్యమే వాళ్ళని దర్శిస్తుంది ఆ వాక్యమే ఉందని మార్పును కలుగ చేస్తుంది అంట దేవుడు అంటున్నాడు ఈ శిలివ యాగం విషయంలో కౌలు భక్తుడు మొహమాట పడకుడి ఈ మొహమాట పడితే ఏమవుతుందంట ఆయన సంకల్పం నెరవేరదు దేవుడి యొక్క సంకల్పం నెరవేరాలంటే మనం అన్నిటికీ సిద్ధపడి అన్నిటికీ సిద్ధపడి ముందుకు వెళ్తూ ఉండాలి పత్రికలు అందుకే ఎన్నో ఎన్నో రకాలు ఫిలిపి పత్రిక ఒకసారి పత్రిక పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయంలో నాలుగ మూడవ మూడవ అధ్యాయము తొమ్మిది పది తొమ్మిది పది పదకొండు క్రీస్తులు సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలం నైన నా నీతిని కాక క్రీస్తుల విశ్వాసము గలైన నీతి అనగా విశ్వాసం దేవుడు అనుగ్రహించిన నీతి ఆయన ఎందు అగుపడ నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానా సహ సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థానము బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల్వాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకోండి ఆయన శ్రమలను అనుభవించాలంట ఆయన శ్రమలలో సమాన అనుభవంలోనికి రాగలగాలి ఆ తర్వాత ఆయనతో సమానంగా ఆయన లోకంలో అంటే పరలోకంలో దేవుని రాజ్యంలో దేవుని కుమారుడిగా దేవుని కుమారుడిగా ఎంచబడాలి అంటే పునరుత్థాన బలమును ఎరగాలి పునరుత్థాన బలమును ఎరుగుట అది అట్లయినప్పుడే ఆయన శ్రమలో పాలివాదం అవుతాము తర్వాత సమస్తంలో నష్టంగా ఎంచుకుంటాము ఆ తర్వాత అన్నిటినీ గెలిచి అది వరకే మనము సంపూర్ణ సిద్ధి పొందిన పొంది అని అయినను నేను అనుకునేది కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు ఏసు పట్టబట్టును దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుతున్నాను అందుకేనంటాడు నా పరుగు రుగమొట్టిస్తున్నా రేస్ మన ప్రయాణం ఎట్లా ఉందంట బాకాను లోయలోని ప్రయాణం ఆ కీర్తన గ్రంథంలో చెప్తున్నటువంటి ఆ బాకానులయ ఆ కన్నీటి లోయ ప్రయాణము మనము సిద్ధపడే ఎంచుకున్నాం మనస్ఫూర్తిగా ఎంచుకున్నాం దీంట్లో శ్రమలుంటాయి అవమానం నిందలు ఉంటాయి ఎగతాళి ఉంటుంది లోకరీతిగా శరీర రీతిగా కుటుంబ పరంగా కూడా మనం కొన్ని సమస్యను ఎదుర్కోక తప్పదు అయితే అన్నిటినీ ఎదుర్కోవటానికి మనకు ఇచ్చినదే విశ్వాసం ప్రభు చేసింది కాబట్టి మనము చేయగలము అనే ఒక ధైర్యం మనం కూడా ఒక ధైర్యం ఎందుకు అంటే ఆయన ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు యషియా గ్రంథం అరవై ఐదో వచనం ఒకసారి చూద్దామా గ్రంథము అరవై వచనం అరవై అధ్యాయం నేను ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ముఖ్యచ్చేస్తా యషియా గ్రంథము అరవై అధ్యాయము అరవై ఐదు వచనం అరవై ఐదు వచనం అరవై ఐదు వచనం చూడండి ఏమో రెండవ వచనంలో నా యొద్ధ విచారణ చేయని వారిని నా దర్శనంకు నానిచ్చి తిని నన్ను వెదకని వారికి నేను దొరికి నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను నా పేరు పెట్టబడని జనముతో నేను చెప్పుచున్నాను ఇదిగో నేనున్నాను నా యుద్ధకు రండి ఎంత ప్రేమించిండు దేవుడు ఎంతగా ప్రేమించిండు అంటే ఆయన సిల్వ వేసినప్పుడు రెండు చేతులను చాచి మేకులు కొట్టించుకున్నాడు అంత ప్రేమ అనమాట అంటే లిమిట్ లేదా ప్రేమ నా యుద్ధకు రండి ఇదిగో నేను ఉన్నాను అని నా పేరు పెట్టబడని జనానికి నన్ను వెదకని వారికి కూడా నేను దొరికింది కాబట్టి లోకమంతటా వాక్యం వ్యాపిస్తుంది టీవీలు ఛానల్స్ యూట్యూబ్స్ వాక్యము స్క్రిప్చర్స్ తర్వాత కరపత్రాలు రేడియో ద్వారా కూడా వాక్యము విస్తారంగా వెళ్తోంది ఇంకా చాలా ప్రాంతాలకు వెళ్ళాలి చాలా ప్రాంతాల్లో ఆయన ప్రేమను తెలుసుకోవాలి ఆయన శిల్వ యాగం వ్యర్థం కాకూడదు ఆ శిల్వ యాగము అందరి కోసం అంటున్నాడు నన్ను వెదకని వారి కోసం కూడా ఇది నేను కార్యం జరిగించిన నండి నా యుద్ధకు రండి అని చెప్పి అందరినీ పిలుస్తున్నా నేను కాబట్టి మనం ఏం గమనించాలి అంటే మొదటి యోహాను మొదటి యూహాను క్రయధనంగా మన కొరికి ఇచ్చినటువంటి బట్టి ఆ రక్తం అతిశయిస్తూ ఆ శిల్వ యాగం మనం అతిశయిస్తూ మనలో ఏమీ లేదు మనం వట్టి పాత్రలమే వట్టి పాత్రలమే కానీ మనలో కార్యసిద్ధిని కలుగ చేయవాడు పరిశుద్ధాత్ముడే కాబట్టి మొదటి యోహాను ఒకసారి చూస్తామా మొదటి యూహాను మొదటి యోహాను ఐదవ అధ్యాయం మొదటి వ్యూహాను ఐదవ అధ్యాయము ఆరో వచనం నాలుగో వచనం వ్యూహాను ఐదు నాలుగో వచనం దేవుని మూలంగా పుట్టిన వారందరినూ లోకంలో జయించదురు లోకంలో జయించిన విజయము మన విశ్వాసం దేవుని మూలంగా పుట్టిన దేవుని మూలంగా పుట్టినవారు అంటే మారు మనసు కలిగి ఆ రక్షణలో పాల్పొంది ఆయన కొరకు స్థిరంగా నిలబడాలి అని నిశ్చయించుకున్న వారందరూ కూడా జయించబడతారట జయము పొందుతారు ఎందుకంటే ఈ లోకాన్ని జయించేది మన విశ్వాసంతోటే మన సొంతంగా ఏది చేయలేమో విశ్వాసంతోనే ఆయనను జయి ఆయన లోకం మనం జయించగలం అదేవిధంగా మొదటి పేతురు మొదటి అధ్యయనం దానికి ముందు రెండు మూడు పేజీలే మొదటి పేతురు మొదటి పేతురు ఏడవ మొదటి అధ్యాయం ఏడవ వచ్చినాం ఏంటది పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే మూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచేదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగుటకు కారణమగును మహిమ ఘనత మెప్పు అంటే అప్రిసియేషన్ దేవుడు మెచ్చుకోవటం అనమాట మహిమ ఘనత ఇవన్నిటికీ కారణం అవుతుందంట మన విశ్వాసం ఎందుకంటే ఈ విశ్వాసము శోధన చేత పరీక్షించబడుతోంది ఆ పరీక్షలో మనం నిలబడగలుగుతున్నాము అప్పుడే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు ఈ బహుమానాలు మహిమ మెప్పు ఘనత ఇవి దేవుడి ఇచ్చే బహుమానాలు ద గిఫ్ట్స్ హెవెన్లీ గిఫ్ట్స్ అంటాం ఈ లోకరికి మహి ఘనతలు కాదు ఈ లోకరి కాదు యాకలు ఒకసారి చూసుకుందాము యాకోబు పత్రిక దాంట్ పేజీల ముందనే యాకోబు పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది శోధన సహించవాడు ధన్యుడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన ఆ జీవ పొందాలి వాగ్దానం చేసిన ఆ జీవ పొందాలి అంటే ఆ శివయాగమును మనము కన్నులార చూడకపోయినా ఆ దుఃఖము ఆత్మరీతి దుఃఖము మనల్ని మారు మనసు కలుగ చేస్తుంది మనసుని కలుగ అప్పుడే నువ్వు శోధనలను సహించగలుగుతావు లేకుంటే ఒట్ొట్టి శోధనలకే వా దేవుడు నమ్ముకుంటే శోధనలు వచ్చినాయి దేవుడు నమ్ముకున్నాకనే కష్టాలు ఎక్కువైనాయి ఇది చాలా మంది చెప్పే మాట నేను చాలా మంది దగ్గర ఒక తొంభై ఎవరెవరైతే మాట్లాడుతుంటారో నాతోటి కౌన్సిలింగ్ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తోటి టీచర్స్ కానీ టీచర్ దేవుడు నమ్ముకున్నాక నాకు ఒక టీచర్ స్కిట్స్ తయారు చేయమంటది సండే స్కూల్ పిల్లల కోసం మాకున్న ఫ్రీ టైంలో మేము స్కిట్స్ తయారు చేస్తుంటాం అంటే బైబిల్ ప్రతి క్యారెక్టర్ ని క్రిస్మస్ టైంలో క్రిస్మస్ క్యారెక్టర్స్ ఈస్టర్ టైంలో ఈస్టర్ క్యారెక్టర్స్ గుడ్ ఫ్రైడే టైంలో గుడ్ ఫ్రైడే క్యారెక్టర్స్ అలా క్యారెక్టర్స్ ద్వారా వాళ్ళ చర్చ స్కిట్స్ తయారు చేస్తుంటారు నేను వాళ్ళ చర్చ కాకపోయినా ఆ స్కిట్స్ నేనే కూర్చొని రాపిస్తుంటాను ఆ డైలాగ్స్ వాళ్ళ చేత చెప్పి అంటే చిన్నపిల్లల లెవెల్లో అనమాట యూత్ లెవెల్లో రాయించడం ఆ స్కిట్స్ తయారు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఆ పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ మేము దేవుని నమ్ముకున్నాక ఈ స్కిట్లు చేసినాక ఈ ప్రార్థనలకు వచ్చినాక శోధనలు ఎక్కువైపోతున్నాయి ఎక్కువ అవుతున్నాయి ఎందుకు అనని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట శోధనలు వస్తున్నాయంటే మీకు ఈ లోకమే శ్రమాలు ముందే చెప్పింది కదా దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ శ్రమ గురించి మాట్లాడకూడదు మనం ఎందుకంటే వాటన్నిటికి సిద్ధపడే ఈ మార్గం నేర్చుకున్నాము వాటన్నిటికీ సిద్ధపడ్డం అనేది మనం ఒకటి తెలుసుకోవాలి అందుకే కదా మనము విశ్వాసంలో ముందుకెళ్తున్నాం కాబట్టి శోధన సహించి ధన్యుడు మొదటి అధ్యాయం యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండో వచ్చనం అతడు శోధనకు పిలిచిన నిలిచిన ప్రభువు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును శోధన సహించాలంటే నీ విశ్వాసం చాలా స్ట్రాంగ్ ఉండాల నువ్వు చేసే ఈ ఫైట్ ఈ యుద్ధం ఈ లోకరీతి యుద్ధము అంత బలంగా ఉండాలా ఏసు ప్రభు చేసిన ఆ యుద్ధం మనము జ్ఞాపకం చేసుకున్నాం శిల్వలో ఆయన చేసిన ఆ ఫైట్ అనమాట ఎంత ఘోరమైన శిల్వ శ్రమలు అనుభవించి కూడా విజయోత్సవంతో ముందుకొచ్చడానికి దాన్ని మనం ఒక ఫెస్టివల్ గా చేసుకుంటాం అన్నాడు వాక్యం పండుగ ఆచరించడానికి అందరి కోసము దేవుడాన్ని ఎందుకంటే శోధన సహించి ధన్యుడు దేవుడు కీడు విషయమై శోధింపబడని ఎరడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడిచినాను అనకూడదు దేవుని చేత శోధించబడ్డానుని అనకూడదు కాబట్టి మనము మొహమాటం లేకుండా ఉండాలి శోధన దేవుడిచ్చిందని చెప్పకూడదు కొన్నిసార్లు విశ్వాసం పరీక్షించడానికి దేవుడు శోధనిస్తాడు కానీ ఇసలు రీతిగా మనకు ఆక నుంచి శోధనలు కలుగుతూ ఉంటాయి అదే యాక క్రికల్లో రెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచ్చనం క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన ఏం ప్రయోజనం అట్టి విశ్వాస మతాన్ని రక్షింపగలదా అట్టి విశ్వాస మతాన్ని రక్షింపగలదా క్వశ్చన్ మార్క్ క్రియలు లేకుండా విశ్వాసము అని చెప్తున్నాడు అంటే నీ క్రియలు నీ విశ్వాసము కోరిన సైడ్ కావాలి క్రియలు విశ్వాసము రెండు ఒకటే పట్టాల మీద నడుచుకుంటూ వెళ్ళాలి క్రియలు లేకుండా విశ్వాస అంటే నువ్వు చచ్చిన వాడితో సమానమాట నువ్వు క్రియలు లేకపోతే విశ్వసించినప్పుడు క్రియలు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను కొందిత్తిరా అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా మనం చూస్తుంటాం విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు క్రియలు లేదు విశ్వాసము థము చక్కీ సమానమై అది విశ్వాసం అతని అంటే జస్ట్ విశ్వసించి క్రియలు లేకుండా ఉండాలా ప్రభువు క్రియలలో కూడా తన వ్యక్తిత్వాన్ని చూపించుకుని తండ్రికి ఎంత విధేయుడైండు అంటే విధేయత గురించి పొరుగువారిని ప్రేమించు అని రెండు మాటలే మొత్తం ధర్మశాస్త్రానికి మూలం నిన్ను నీ పొరుగువారిని ప్రేమించము నీ తండ్రి అనే దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించిము రెండే ఆజ్ఞలను సింప్లిఫై చేసిన దేవుడు ఆ రెండింటినీ నెరవేర్చిండు తండ్రిని ఘనపరిచిండు ఈ లోకరీతిగా తన తోటి సహోదరుని కూడా ప్రేమించిండు ఆయన ఎందుకంటే సిలువలో చనిపోమంత వారు కూడా క్షమించగలిగిండు మొదటి మాటగా వీరేం చేస్తారో వీళ్ళని క్షమించుకు తెలియట్లేదు ఎందుకంటే నా యాగము చాలా గొప్ప యాగం ఈ యాగము అందరూ చేయలేరు ఇది ఆయన చేయగలడు అందుకే సిద్ధపడి ఎందుకంటే ఆయననే వాక్యం కాబట్టి ఆయనని వాక్యంను కాబట్టి సో మొదటి యూహాను ఒక్కరు వచనంతో నేను ముగించేస్తాను మొదటి యూహాను మొదటి యూహాను పత్రిక మొదటి యూహాను పత్రిక మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపం చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపం చేయ జాలడు దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేట పడును తేట పడును అందుకనే మనం గమనించాలి ప్రతి దేవుని వస్తే కాదు అందరూ వచ్చి వాక్యం దేవుడి పంపినట్టు కాదు ఎందుకంటే దయం కూడా వేదాలు వల్ల కాబట్టి మనం ఈరోజు ఈ సినిమా ధ్యానాలు చేస్తున్నప్పుడు ఆయన యాగం ఎందుకు కొరకు చేసిండు ఆయన యాగం ఏ విధంగా జరిగించిందో ఈ యాగానికి కావలసినటువంటి ఆ అర్హతలు ఏంటో ఆయనలో ఉన్నాయి ఆయన ఆ అతిశయం మనము అనుభవిస్తున్నాం ఈరోజు దేవుడు మనిషిని ఎందుకు నిర్మించిండు అంటే ఆయన కొలసీ పత్రిక ఒక్కసారి చూస్తామా లాస్ట్ లో కొలసీ పత్రిక కొలసి పత్రిక రెండవ అధ్యాయంలో కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఒక్కసారి చూసుకొని ముగించుకుందాం కొలసి పత్రిక రెండవ అధ్యాయంలో లాస్ట్ మాట ఎందుకు అని ఆయన సిల్వను ఒప్పుకున్నాడు అంటే అపరాధం వలనను శరీరం అందు సున్నతి పొందక ఇది ఉండక మనం చూసుకున్న మాటనే సున్నతి పొందక ఉండుట వలనను మీరు ఉండగా దేవుడు వ్రాతర రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు నిరోధముగాను ఉండిన పత్రమును మేకలతో కొట్టి శిలువకు కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచి మనకు అడ్డము దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి అనితో కూడా మిమ్మల్ని జీవింప చేసెను జీవింప చేసెను అందుకే ఆయన అక్కడ కంటిన్యూషన్ అనమాట ఆ మొత్తం పదిహేను వచనంలో లాస్ట్ పాటు ప్రధానులు అధికారులు నిరాయుధులుగా చేసి శిల్వ జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకకు శివ యాగం ఒక పండుగ మనకి దేవుడు క్రయధనముగా తన రక్తం పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి ఆ రక్తపు విలువని మనం అనుభవించి తీరాలి అది యవన కాలకు రక్తము చిందించి ప్రతి ఒక్కరు పాపం నిమిత్తము పాతకాలము కాలము రాబోతారము అందరి కొరకు ఒకసారే ఆయన సిల్వల యాగముగా తన శరీరం సమర్పించి రక్తంను కాచి ఆయన మనకు విడుదల ప్రకటించినందుకే ఆయన మనకు సమాధానకర్త అయ్యి దేవుడికి మధ్య మధ్యవర్తిగా నిలుచున్నాడు ఆయన మనకు మధ్యవర్తిగా నిలిచినందుకే మీరేది అడిగినా నామంలో తండ్రిని అడగండి నా నామంలో తండి అడగాల వినయంగా ఆయనకు విన్నవించుకోవాలంట నో చేయి ప్రభావ నువ్వు ఇచ్చేస్తావు నువ్వు నీ వల్ల అవుతుంది నువ్వే చేయాలి కమాండ్ చేయద్దు మనం వినయపూర్వకంగా కృతజ్ఞతతో మనం విన్నపాలని దేవుడికి అర్పించుకుందాం దేవుడి కార్యంలో అంత గొప్పగా ఉంటాయి కాబట్టి విధేయత ప్రకటించాలి ఎందుకంటే ఆయన విధేయతకు మారు పేరు తండ్రి తన యొక్క క్రియలని ఆది ఆది నుంచి కూడా ఏ కార్యం కొరకైతే ఆయనని సిద్ధపరిచి పంపించిండో మానవ దైవంగా మనుష్య రూపంలో హీరోగంకి రావటానికి కారణము తండ్రి యొక్క చిత్తమును సిద్ధింప ఆదాము పాపమును కడపటి ఆదాము కొట్టివేయాలి ఎందుకంటే రక్తముతోటే పాప క్షమాపణ యజ్ఞంలో రక్తం చిందించకుండా ప్రాయశ్చితం జరగదట కాబట్టి రక్తం చిందించి ప్రాయశ్చితం చేసిండు మన పాపాలను ఆయన మీద మోసుకున్నాడు ఇంత గొప్ప కార్యము ఆయన వెలుగులోకి తీసుకొచ్చిండు ఇది మనము రుజువు చేయాలి అన్యులకు వివరించాలి కొటేషన్స్ ద్వారా వాళ్ళకి బైబిల్లో ఇది వ్రాయబడింది ఎందుకంటే దీనే వాళ్ళు ఈ భగవద్గీతలో కూడా చూపిస్తారనమాట రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ జరగదు అని అక్కడ కూడా ఉంటది వాళ్ళకి రక్త ప్రోక్షణ జరగకుండా పాప క్షమాపణ ఉండదట అది జరిగించింది దేవుడు సంపూర్తి చేసేది కాబట్టి విజయోత్సవము మనకి ఫెస్టివల్ గుడ్ ఫ్రైడే ఈజ్ ఎ ఫెస్టివల్ ఫర్ ఎస్ గుడ్ ఫ్రైడే ఇస్ ఏ ఫెస్టివల్ ఫర్ ఎస్ ఆ సెలబ్రేషన్స్ ని క్రిస్మస్ కంటే గ్రాండ్ గా చేయాలి ఒక రక్షకుడు పుట్టిండు అంటే అప్పుడు ఎవరు చూడలేదు కానీ శిల్వయాగం ని అందరూ చూస్తున్నారు ఈ రోజుకి దేవుడు సిల్వలో కనిపిస్తున్నాడు రక్తంతో సిల్వ మీద ఉన్నట్టు కనిపిస్తున్నాడు అంతేగాని సిలువ మన దేవుడు కాదు ఇది ఒక్కటే జ్ఞాపకం పెట్టుకుందాం సిలువ మన దేవుడు కాదు శరీరం మీద పచ్చబొట్లు సిల్వ వేసుకుంటారు మెడలో సిల్వని వేసుకుంటారు పిల్లలకు జరాలు సిలువ వేస్తారు తల మీద ఇది విగ్రహమే సిల్వ మన దేవుడు కాదు ఆ సిల్వ మీద తన ప్రాణమును ఆ దేవుడు మన దేవుడు కాబట్టి బైబుల్ పక్కన పెట్టుకున్నంత మాత్రం దయ్యాలు బావు సిలువ వేసుకున్నంత మాత్రమే దయ్యాలు బావు సిలువ మీద వేసుకున్న పచ్చబొట్లు వేసుకున్నా కూడా ఏది జరగదు గొప్పకారం జరగాలి అంటే ఆయనను ధరించుకోవాలి సిలువ యా సిలువధారి శిలువధారిని ధరించుకోవాలి సిల్వ ధరించిన వాడు ఆయనే కాబట్టి సిలువ మన విగ్రహం కాకుండా సిల్వధారిని మనం చూపించాలి ఆ శిల్వలో ఆయన చూపించిన ప్రేమని ఆయన చూపించినటువంటి ఆ యజ్ఞంని ఆయన చేసిన యుద్ధంను మనం ప్రకటించాలి అందుకే మనం రాజులు యాజకులుగా పిలువబడ్డాం రాజులు యాజకులుగా పిలువబడ్డాం ఆ యుద్ధంను వివరించగలవా ఆ యుద్ధం ప్రకటించగలవా ఆ యుద్ధంను ట్రైనింగ్ చేయాలి మనం చాలా మందిని ఎందుకంటే భవిష్యత్ తరాలలో బైబిల్ రీడింగ్ లేకుండా పోతుంది మనం సరిదంతగా మన పిల్లలు అవుతున్నారా ధ్యానించగలుగుతున్నారా వారికి నేర్పిద్దాం ఎందుకంటే ఈ యుద్ధంలో వారు కూడా యుద్ధ ఆ బిడ్డలు కూడా ట్రైన్ చేయాలా వాళ్ళని కూడా తరబీదు చేయాలా యుద్ధంను ప్రకటించాలా అక్కడ ఆలస్యం అయితే మన దేవుడి కార్యంలో గొప్పవి కాబట్టి మొత్తం లోకమంతటా ఆయన వాక్యం వినవలసిన టైం వచ్చింది ప్రతి ప్రతి నాలు ఆయనని ఏసు ఒప్పుకోవాలి ప్రతి మోఖాలు ఆయన నామంన వంగాలి ఇది జరిగినాకనే అంతం వస్తుంది అంటున్నారు అది ఆల్రెడీ జరుగుతుంది కొంతమంది సీక్రెట్ గా దేవుని ప్రార్థిస్తారు బహాటంగా చెప్పుకోరు కాకపోతే ఇలాంటి వారి కోసం కూడా ఒక తీర్పు వేరుగా ఉంటుంది దేవుడు నొప్పుకోవాలి ఆయన చేసిన యాగంను మనం ప్రకటించాలా ఎంతమందికో సాక్షిగా మనం నిలబడాలా అదేవిధంగా మన బిడ్డలను కూడా ఆ ట్రైనింగ్ ఆ దారిలో మనము ట్రైన్ చేయాలి అందుకోసం ప్రార్థిద్దాం మీకోసం మీ పిల్లల కోసం ఏడుమని అంటున్నారు కదా శివ చెప్పిన మాటే అది కూడా కాబట్టి ప్రార్థిద్దాం మన కోసం మన పిల్లల కోసం అంటే మన ఇంట్లో పుట్టిన మనకు అడుగున్న పుట్టిన బిడ్డలే కాకుండా మన వాక్యం ద్వారా విని మారు దేవుడిని రక్షకుడుగా ఎన్నుకున్న వారిని కూడా బలపరచ నిమిత్తం వారి కూడా ప్రార్థిద్దాం దేవుడు ఇక చిన్న వాక్యం ని దీవించునుగాక్యూ సిస్టర్ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగనుడ మహోన్నతుడ సర్వశక్తి మంతుడా అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన నా ఈస మహిమలో నివసించు వాడా నీకే వందనాలు స్తోత్రులు నాయన ఈ సాయంత్రం సమయం మందు మాకు ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభా నీ యొక్క శిల్వ ప్రభా మేము పాల్పొంది ప్రభ నీ యొక్క శిల్వను ప్రత్యక్షంగా చూస్తున్నాం నాయన నీ యొక్క వాక్యంలో ప్రభ నీ యొక్క మేము నేను తండ్రి ప్రభ మరి మేము మనసారా గ్రహించుకుంటున్నాం తండ్రి నా తండ నీ వాక్యం ద్వారా బలపరచండి ప్రత్యేక దర్శించండి ఏ వాక్యం తర్వాత ఎవరు వింటున్నా కూడా ప్రభ వాళ్ళ మీద కార్య సిద్ధి కలిగ చేయండి చేసే నా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం ప్రభ కామమ్మ సిస్టర్ నా సిస్టర్ గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి క్యాన్సర్ విషయంలో ప్రభ గొప్ప కార్యం చేసి బిడ్డలకు విడుదల ప్రకటించండి ఏసీయ నటన్ పరిషత్ ఆత్మ కార్యంలో ఆ బిడ్డల జీవితంలో జరుగును గాక ప్రభ ప్రతి విధమైన క్యాన్సర్ కణం నుంచి ప్రభ నతని వారికి విడుదల ప్రకటిస్తున్నాం ప్రతి ప్రతి రక్తకు బొట్టును ముట్టండి అవయవను ముట్టండి నాదండి ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉన్నా ప్రతి క్యాన్సర్ ఖాళీ పోలయ్యేస్తున్నామంలో సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం బిడ్డలకు రక్షణ కార్యం జరిగించండి కుటుంబంలో శాంతిని సమాధానం రక్షణను జరిగించండియా అతని ప్రతి మాస శిశుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఆమె భారత మారాలి అంటే ఆమె బిడ్డల విషయంలో కార్యం జరిగించండి ఆ కుటుంబాన్ని తిరిగి కట్టడి నాయనని తప్పులు తెలుసుకొని ప్రభా మారు మనసు పొంది ప్రభ ఒకరినొకరు సమాధానం సహాయం చేయండి శ్రీశాంత్ స్వాతి శిష్యుల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా నతండి వారి జీవితంలో కూడా గొప్ప కార్యం విడాకుల వరకు వెళ్తున్నాయి అయితే కట్టండి ప్రభా నత బిడ్డల విషయంలో ప్రభావ ఇద్దరు సమాధాన పార్ట్లకు సహాయం చేయండి సమాధానకర్తమైన ఏసి నీవే గొప్ప కారం చేయవాడు బిడ్డల విషయంలో మీరు గొప్ప కారంలోకి తీర్మానం జరిగించండి నాయన అదే విధంగా ప్రభా ప్రశాంత్ తనజ్ బాబులు ఇద్దరు కూడా యాక్సిడెంట్ లో ప్రభా తి దెబ్బలు తిన్నారు అతన్ని ప్రభ ఎంతో బాధలో అవస్థలో హాస్పిటల్లో ఉండి ప్రభా అతని చికిత్స చేయించుకుంటున్నాడు తండ్రి ప్రతి ట్రీట్మెంట్ లో మీరు ఉండండి మేక గాయపడి హాస్పిటల్ ముట్టండి ప్రభా బిడ్డల్లో ఏ ఏ దెబ్బలు ఎక్కడెక్కడ తగిలినా కూడా ప్రతి ఒక్కటి హీల్ కావాలి ఏ శక్తి తీర్నామంలో గొప్ప కారం జరిగించండి తండ్రి మరి మనోజ్ బ్రదర్ అయిన విషయం ప్రార్థిస్తున్నాం ప్రభా మరి సిస్టర్కి మరి ఆపరేషన్ అంటున్నారు కార్యం జరిగించండి నాయన విడ శరీరంలోని ప్రతి అస్వస్థను ముట్టండి ప్రభ ప్రతి అవయవం ముట్టండి నాయన నడిన చరికాల వరకు మీకు రక్త ప్రక్షణ జరిగించండి ప్రభ మీరు పొందిన దెబ్బల చేత మాకు గాయలకు స్వస్థత కలిగినది నాయన నీ కార్యంలో ఆ బిడ్డల జీవితం జరిగించండి విషయంలో కూడా కార్యం జరిగించండి వేసే నతండి ఆ బిడ్డ అతండి వాక్యలో ఎదగాల బలపడాలని తన సాక్ష్యం నిలబెట్టుకోవాలా బిడ్డల విషయమే ప్రయాస భర్త విషయంలో ప్రభ ఆమెకు నావేదన అన్నింటినీ చూసిన దేవుడు ప్రభ నీ నువ్వు ఎవరిని విడినాడు వాడవ కావు ప్రభ ఎందుకంటే ఏ హోవ్ అందరికీ ఉపకారి ఎవరిని నువ్వు వీడిచిపెట్టి దేవుడో ఆయన ప్రతి ఒక్క కట్టండి ప్రతి కుటుంబంలో లోపములు సరిచేయండి మా బలహీనతలు అందరూ మమ్మల్ని బరపరచండి ఏసే నతండి మా దారిద్ర్యంలో ప్రభ మహిమైశ్వర్యం కుమరించిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క కార్యంలో నండి మీ యొక్క శక్తిని మేమే చూస్తున్నాం ప్రభ మీ యొక్క ఆత్మాకారంలో గొప్పవి విలువైనవి నాయన వర్ణించే శక్యము కానీ ప్రభ మా జీవితం మీరు ప్రతి మేళ్లను నీకు వందనాలు చెల్లిస్తున్నాం మరి కలం మినిస్ట్రీలో నుండి ప్రతి కుటుంబంలో పేరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క రవిచుల్లా బ్రదర్ విషయంలో మీరు కార్యం జరిగించండి నాయన ఆ హార్ట్ కిడ్నీస్ విషయంలో ప్రభ స్వస్థత కలిగించేయండి ఆయ గమయంలో ముట్టండి మీకు గాయపడిన హస్తంతో ప్రభ కదిలించండి సయ నరమును ఎముకను ఖండరంలను మూలిగంతో సహా ప్రభ ప్రతి మూలన శరీరంలోని అస్వస్థం తొలగించండి ఏసియాని యొక్క జీవమును పోసి రక్త రోక్షణ చేత సంపూర్ణ స్వస్థ కలగ చేయండి బిడ్డ విషయంలో ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నాం ప్రభ సంపూర్ణమైన స్వస్థత దయచేయండి ప్రతి విద్యమైన దురాత్మ సమూహాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం ఏసియా బిడ్డన్ ప్రభాకృపల జ్ఞాపకం చేసుకొని ఆడిపించండి కుటుంబంలో రక్షించండి ప్రభా అదేవిధంగా వాళ్ళ మానవరాల విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ కూడా కిందబడి దెబ్బలు తగిలి ప్రభ చికిత్స తీసుకొని ప్రభా ఇంట్లో ఉంటున్నా కదా తండ్రి బిడ్డ విషయంలో కార్యం జరిగించండి ఇంకా ఏ మూల ఏ చిన్న నొప్పి ఉన్న ప్రభావ సంపూర్ణంగా ఆ బిడ్డకు స్వస్థత ప్రకటిస్తున్నాం అసలు మీకు గొప్ప కార్యం సిస్టర్ ఆ విషయంలో పరీక్షల సిద్ధపడుతున్నాగా బిడ్డ కాలం జరిగించండి ఆ బిడ్డ కాస్త తెలివిని జ్ఞానం జ్ఞాపశక్తిని దేండి పరీక్షల్లో ప్రభావిజేత నిలబడాలని చండి మీ యొక్క ఎద్ధ నుంచి జ్ఞానం పొందుకోవాల ప్రభావ పరీక్షల్లో బాగా రాయడానికి సిద్ధపరచండి ఎస్ఏనిక గొప్ప కారంలో ప్రభ మహిమ కార్యంలో ప్రభ ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డలు చూడులాగిన మనోనేత్రులను వెలిగించండి ఎస్ఏ శ్రీనివాస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ కంటి ఆపరేషన్ విషయంలో కార్యం జరిగించండి నాయన తండ్రి ప్రభా యొక్క ఆప్టిక్ నర్వ్స్ సర్జరీస్ విషయంలో ప్రభా గొప్ప కార్యం జరిగించండి మీ డాక్టర్స్ కావలసిన జ్ఞానం దయచేయండి ఆపరేషన్ సర్జరీ టైంలో ప్రభా మీకు పరిశుధాత్మ సహాయం నడిపంప దయచేయండి మీకు అగ్ని వేసి ప్రభా ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగించటకు కృప చూపించండి ఆ విధంగా బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ యొక్క లివరు ఆ డ్యామేజ్ అయ్యి ప్రభా మ జాడీస్ కు వచ్చింది ప్రభా దాన్ని ముట్టండి దాని జ్వరంతో ప్రభ బాధపడుతుండగా సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం ఏసైనా నీకు శక్తిగిన కాలం విడుదల జీతాలు జరిగించండి మా కుటుంబాలలో ప్రభా ఇంకా ఏమేమి అవసరలు ఉన్నాయో ఇంకా ఏమేమి విషయాలు కొద్దువ ఉన్నదో ప్రభా సరి చేయండి ప్రతి విషయంలో నీ మహిమను మేము కనులారా చూడాలా ప్రభ నా అందరికీ ప్రకటించాలా సాక్షులుగా నిలబెట్టండి నీకు గొప్ప కాలను వివరించుటకు ప్రభ నాకు అది మాకు కావాల్సిన కూడా దయచేయండి నాయన ప్రతి బిడ్డలు ప్రభా రాకపోగలదు మీ తోడే నుండి సేవలు వెళ్తుండగా వస్తుండగా ప్రభా నీకు కృపల జ్ఞాపకం చేసుకోను ఆటంకాలను బంధించండి ప్రభా అడుగు ప్రతి స్థలంలో మీరు వారికి దయచేళ్లినాయి గొప్ప కారుడు మీరు జరిగించండి సమస్త మహిమ ఘనతాలు మీకే చెందాల మనుషుల నిమిత్తం మాత్రం ప్రభా మమ్మల్ని మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా ముందుకు సాగుటకు బలమైన సాక్ష్యలుగా నిలబెట్టమని ఏసయ శక్తి కలిగిన ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రేర్ చేసుకుందాం స్తోత్రం ప్రభా నాయన నీ పాములకు వేళ స్తోత్రాల దేవాయమ్రవ రాత్రి కళ దేవాతంగా వచ్చిన దాన్ని బట్టి నీకు వందన స్తోత్రాల దేవాయమ నీకు వాక్యంలో దేవాయస్మ మన నానబెట్టిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాల దేవా దేవాయస్మ ప్రతి ఒక్క చేసి క్రీస్తును గద్దించేవాయస్మా ప్రభావ వాక్యంలో దేవాయస్మను నెమరేసుకునేలాగా సాయం చేయండి మా ప్రభా దేవామని ఎందు భయభక్తులుగా జీవించి దేవాయస్మ ప్రభా ఇటువంటి పాపం లేకుండా దేవ మేము జీవించడానికి సాయం చేయండి మేము దేవాయస్మ పరీక్షించుకోవాలి మా ప్రభ ఎందు దేవా భయభక్తులుగా జీవించాలా మా ప్రభ ప్రతి ఒక్క దాంట్లో దేవ పూర్ణ మనస్సుతో మనం ఉంటుంది సాయం చేయండి మా ప్రభా మీరే సాయం చేయండి వదనా స్తోత్రాలు దేవ నీరు కట్టి ఫలించండి మా ప్రభ ఇక్కడ ప్రతిమ శిష్ట గురించి మా ప్రభా వాళ్ళ భర్త మారాల మా ప్రభావ ప్రతి ఒక్క చూస్తే క్రీస్తున్న గద్దించండి మా ప్రభా మీరే తోడైన దాన్ని బట్టి వదనా స్తోత్రాల దేవా అలాగే శ్రీనివాస్ బ్రదర్ గురించి ప్రార్థిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క నవ్వుల గురించి ప్రార్థిస్తున్నాడు మా ఆప్టికల్ నవ్స్ దేవాయమా ప్రభావ ఇక్కడున్న దేవా ప్రతి ఒక్కటి దేవాయ సాయం చేయండి కంటే చూపు సాయం చేయండి మా మీరే తోడైనాడు మా ప్రభాకమైన నర్సం కుమరించండి మా ప్రభ అలాగే రేణుకా సిస్టమ్ గురించి ప్రార్థిస్తున్నాడు మా ప్రతి ఒక్క దేవాయస్మ ప్రభు కాపుదాలు దయచేసింది దాన్ని బట్టి స్తోత్రం మాప్రభ ఎన్నో ఇళ్ళ నుంచి దేవ కాచి కాపాడి దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభావ ఇంకా ఇంకా దేవాయస్మ ప్ర కన్ను ప్రతి ఒక్క ఆపరేషన్ అందు మీరే సాయం చేయండి మా ప్రభ దాంట్లో మీరు సాయం చేసినంత వరకు నడిపించింది దాన్ని బట్టి స్తోత్ర మా మంచి సేవ చేయటం సాయం చేయండి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి మా ప్రతి ఒక్క కడుపునప్పుడు నుంచి దేవ విడుదల దయచేసి స్తోత్రం మా మీరే తోడైనాడు మా ఇంకా దేవాయస్మ ప్రభావాళ్ళు సేవ చేస్తుండగా ఇంకా జ్ఞానం చేత నడిపించాడు మా ప్రభు ఆత్మ చేత నడిపించాడు మా ఇంకా ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి మా ప్రభా అలాగే మా ప్రభా రాజాం దగ్గర నుంచి ప్రాణిస్తున్నాడు మా ప్రభావ ప్రతి ఒక్క లీవర్ నుంచి దేవ విడుదల దాచిడు మా ప్రభు లీవర్ నొప్పు నుంచి ప్రతి ఒక్క నుంచి విడుదల దాయి చేయండి మా ప్రభా ఈ శ్రీ క్రీస్తున గద్దాం మా ప్రభావ ప్రతి ఒక్క అవయను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మా ప్రభా ఈశ్రీ క్రీస్తున దేవా వెళ్ళాలి మా ప్రభావ ప్రతి ఒక్కటి దేవాయస్ నొప్పిలోని ఉన్నారు మా ప్రభ దేవాయస్మ ప్రతి ఒక్క నుంచి ప్రతి ఒక్క నుంచి విడుదల పొంది దేవాని అందు దేవ ప్రతి మంత్రశక్తి కాలిపోటకు సాయం చేయండి మా మీరే తోడైనాడు మా అలాగే మా నర్సంహ సిస్టర్ కామం సిస్టర్ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రతి ఒక్క క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా మా ప్రభావ ఈ శ్రీ ప్రతి ఒక్క క్యాన్సర్ విడుదల పొందాలా మా అలాగే రిషాంత్ గురించి మనోజ్ గురించి పాడిస్తున్న మా ప్రభావ చిన్నపిల్లలు ప్రతి ఒక్క యాక్సిడెంట్ నుంచి తప్పించిన దాన్ని బట్టి స్తోత్ర మా లైఫ్ ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభావ ఫ్యామిలీ కుటుంబాలు మొత్తం మారాల మా ప్రభావ వాళ్ళ ఎందుకు భయ వ్యక్తులు కలిగి జీవించాలనే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క కార్యం జరిగించాడు మా మీరే తోడినడు మా అలాగే దేవాయస్య మా రవి చెల్ల ప్రజల గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా కిడ్నీ లీవర్ దేవాయశమ ప్రత్యేక అవయంలో దేవ నూతనంగా పశబడాల మా హార్ట్ కూడా దేవా ప్రతి మీరు సాయం చేయండి దేవాయశమా ప్రత్యేక హార్ట్ బీట్ ప్రతి మంచి ఉంటుంది సాయం చేయండి మా ప్రభా ఇంకైనా నష్టం కుమరించి దాన్ని బట్టి స్తోత్రం మీరే తోడైనాడు మా ప్రభా దేవాసు రాతి కాల సంఘం దేవాయశ్రం మా ప్రభా అలాగే దేవాయస్సు ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య నుంచి విడుదల పొందాలి మా ప్రభ ఈ క్రిసును గద్దించిన మా ప్రభా దేవా నిన్న ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు దేవ విశ్వాసంతో దేవారు నమ్ముకునే లాగా సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క చెడు దేవాయస్మ ప్రభావ ప్రతి దాంట్లో వాళ్ళ దేవాయస్మ ప్రభావ అడ్మిషన్ అందు ప్రతి దాని అందు మీరే సాయం చేయండి మా ప్రభా మంచి స్కూల్ని మంచి ఇవ్వండి మా మీరే తోడనండి మా ప్రభావ దేవాయస్మ అలాగే కూడొచ్చిన ఇక్కడ ప్రతి బిడ్డను పేరు పైన గురించి ఆశ్రించండి కేవీపీఎంలో ఉన్న ప్రతి ఒక్క ఆన్లైన్ ప్రేలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పైన గురించి వాళ్ళ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి మా ప్రభావ చెప్పలేని సమస్యలు ప్రతి ఒక్కటి తీసివేడు మా ప్రభావ ఏసుక్రీస్ లో గద్దిస్తున్న మా ప్రతి ఒక్క అందు లాయం అయిపోవాలి మా ప్రభా నీకు అసహకరమైన ఉంటే మనలో తీసివేయండి మా ప్రభావ దానికి దేవాయస్మ మేము లోబడి జీవించాలన్న సాయం చేదేవా మా మూకాల జీవితం దాయ చేయండి మా ప్రభావ నీ అందు భయభక్తులుగా జీవించాలని సాయం చేయండి మా ఇంకా మేము దేవా ఎదుటకు సాయం చేయండి మా ప్రభావ మా దేవాయసేవను ఫలించ ఫలింప చేయండి మా ఇంకా మేము బయట అవుట్ రీచ్ అక్కడికి వెళ్ళినా కదా మీరే సాయం చేయండి దేవా లో ప్రతి ఒక్కరు అట్ రీచ్ వెళ్ళినా మీరే సాయం చే మీరే సాయం చేయండి మా భయం లేకుండా వెళ్ళి వచ్చారు మీరు తోడైన మా ప్రభా స్తోత్రం మా ప్రభా ఆటంకం లేకుండా సాయం చేస్తున్నారు దాన్ని స్తోత్రం మా ప్రభావ ప్రతి ఇంట్లో దేవా మీరే ఉండండి మా దేవదూతలు కావాలించండి మా ప్రభా ఇంటి చుట్టుముట్టరే సాయం చేయండి మా ప్రతి ఒక్క క్రీస్తును గద్దించండి మా ప్రభు మీరే సాయం చేయండి ఇంకా అనేకలు రాలేదు మా ప్రతి ఒక్కరు దేవ నేను ఎందు ఉండటం సాయం తట తిరిగే బిడ్డలో ఉండటకు సాయం దేవా నీకే మహిమా గణత ప్రభావం చెల్లాలా మా ప్రభా దేవాసమ నీకే చెల్లాల మా మీరే తోడైన దాన్ని బట్టి వందనాస్తాలు దేవా మా పేర్లో ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైన దాన్ని బట్టి వదన స్తోత్రాలు దేవా దేవాలో మీరే సాయం చేస్తారని ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడయండి మమ్మల్ని దేవా ముందుకు నడిపిస్తారని త్వరగా రాబోతున్న ఏస్ క్రీస్ పేట వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మన ప్రభుయ్ నేసి కృప శాంతి సమాధానం ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడునూ ఎల్లప్పుడూ సదాకాలం తోడైనా కాక ఆమెన్